శ్రీ గురుగ్రో నమే ఓ వేదాధ్యయనం చేసిన వారు ఆత్మను గురించి ఈ విధముగా చెప్పబడినదని పన్యసింతురు అట్టి వారి పన్యాసం ప్రమూటముగా ఆత్మను పొందుటప్పు కాదు కొందరు శాస్త్రములను చదివి బాగుంచుకొనగలరు అట్టి ధారణాశక్తి వలన కూడా ధారణ శక్తి వలన కూడా ఆత్మను పొందుటప్పు కాదు అనేక శాస్త్రములను వినుట గాని చదువుట చేత గాని ఆత్మ లభ్యము కాదు నిష్కాముడై ఆత్మను మాత్రమే వరించును ప్రార్థించునో అట్టివారికి మాత్రమే ఆత్మ పొంద శక్యమవును వారి హృదయమందు ఆత్మ ప్రకాశించును తన స్వరూపం తెలియనట్టు చేయును మరియు శాస్త్ర నిషిద్ధమైన చోరత్వ వ్యభిచ్రాది పాపకర్మలను ఆచరించు దుశ్చరితునకు ఆత్మ ప్రాప్తి కాదు ఇంద్రియములను విషయాదుల నుండి మరలించిన వానికి ఏకాగ్ర లేని వానికి మనస్సు అనేక విషయములయందు లగ్నమైన వానికి ఈ ఆత్మను పొందుట సాధ్యము కాదు ఒకవేళ ఏకాగ్ర చిత్తము కలిగినప్పటికీ ఇహ పర యందు ఆసక్తి గలవానికి కూడా ఆత్మ ప్రాప్తి కాదు ఎవరు పాపకర్మలను ఆచరింపరో ఈశ్వరార్పణ బుద్ధి చేత సత్కర్మలను ఆచరించుచు ఇ్రియ నిగ్రహం కలిగి చిత్తైక ఆగ్రతను కలిగి ముందురో అట్టి సాధన సంపత్తి కలవారే ఆత్మను వద్దగలరు ఇతరులకు శత్యము కాదు ఇక్కడ యమధర్మరాజు గారు నచ్చి ఆత్మని పొందటం అనే అంశం గురించి దానికి కలిగినటువంటి అధికారత్వం గురించి చక్కగా వివరించే ప్రయత్నం చేస్తున్నారు అనగా అర్థం ఏమిటంటే ఆత్మని పొందాలి అని మానవులందరికీ కూడా అనిపిస్తూ కానీ దాని ఎందుకు చిత్తశుద్ధి లేకపోవటం వలన దానిని పొందలేకపోతున్నారు తన ఉన్నటువంటి ఆత్మని తాను పొందడం ఏమిటి అనేటటువంటి కూశాంశయ్యాలకి తావిస్తాడన్నమాట ఎట్లా అంటే దానికి కారణం ఏమిటంటే ప్రపంచంలో చాలామంది మనుషులు ఉంటారు అందులో వారు రకరకాలైనటువంటి విద్యలనేది నేర్చుకుంటారు వ్యవహారిక విద్యలతో పాటు వేదాధ్యయనం కూడా చేసేటటువంటి మానవులు ఉన్నారు వేదాధ్యయనం చేసినప్పుడు ఈ ఆత్మ విషయం కూడా బోధించబడుతుంది ఆ నారాయణ సూక్తము మహానారాయణోపనిషత్తు కఠోపనిషత్తు తేనోపనిషత్తు ముండకోపనిషత్తు ఈశావాస్య్యోపనిషత్తు బృహదారణ్యకోపనిషత్తు ప్రశ్నోపనిషత్తు ఇలా దశోపనిషత్తులని వేదాధ్యయనం చేసినటువంటి వారికి బోధిస్తారు కూడా వెవేస్తారు తద్వారా ఆత్మ యొక్క విషయ పరిజ్ఞానం అంతా కూడా వాచ్యముగా వాళ్ళకి తెలుస్తుంది అయితే దాని యొక్క లక్ష్యార్థమైనటువంటి వాచికమైనటువంటి యథార్థమైనటువంటి ఆత్మానుభూతి లేకపోవడం వలన ధారణాశక్తి చేత తాను ఏదైతే భూతికి సంబంధించినటువంటి వాక్య సముదాయం ఉంటుందో ఆత్మ యొక్క లక్షణాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పారంపర్య గురుపీఠములందరూ కూడా బోధించబడుతుంది భారతదేశంలో కానీ ప్రపంచం మొత్తం మీద కానీ గురుపీఠాలు చాలా ఉన్నాయి అన్ని చోట్ల కూడా ఆత్మ యొక్క లక్షణాలు ప్రతి వారికి కూడా బాగా కంఠత వచ్చేటట్లుగా నిద్రలో లేపడినా చెప్పేటట్లుగా अटी पंचकोश विलक्षण गुण तय आतीत अवस्थात्री देश व्यतिरिक्त शरीरत्र विषक्षण यह आत्म लक्षण प्रति वे वो का वे वेसात्र अभी अभूति से राबू इन ముఖ్యమైనటువంటిది చిత్తశుద్ధి చిత్తములో త్రిగుణ మాలిన్యము ఉన్నంత వరకు కూడా ఈ ఆత్మ విషయం గురించి విచారణ చేసినప్పటికీ ఆత్మానుభూతిని పొందజాలరు కేవలము విచారణ చేసినంత మాత్రముననే ఆత్మను పొందుటకు సాధ్యము కాదు ఇందులో అనగా పరిణామం చాలా ముఖ్యమైనటువంటిది మనకి భగవంతుని ఇచ్చినటువంటి ్రియ జ్ఞానేంద్రియ అంతరేంద్రియ సంఘాతము విషయేంద్రియముల ఎందు ప్రవర్తిస్తూ ఉంటారు అలా ప్రవర్తించేటువంటి దానిని వెనుకకు మరలించగలిగేటటువంటి శక్తి మానవుడు మొదట సంపాదించాలి ఇంద్రియ జయాన్ని సంపాదించాలి కామ్యక కర్మల ఎందు ఆసక్తిని తిజించాలి నిష్కామ కర్మ ఎందు ఉండాలి ముఖ్యముగా నిషిద్ధ కర్మ త్యాగం చేయాలి అంటే అర్థం ఏమిటంటే కొన్ని కర్మలని వేద నిషేధించింది మానవులు ఎప్పుడు ఆచరించకూడదు ఏమిటివి అంటే సప్త వ్యసనాలు ఆ సప్త వ్యసనాలని కూడా మానవుడు ఆచరించరాదు అలాగే షడూర్ములకు లొంగ అలాగే షడ్వికారములకు జయించడానికి కావలసినటువంటి సాధన సంపత్తిని సంపాదించాలి సాధన సంపత్తి అనగానే మీకు గుర్తు రావలసినవి ఏమిటి సాధన చతుష్టయ సంపత్తి ఏమిటి నిత్యా నిత్య సువేకము యంత్రార్థకుల భోగ విరాగము క్షమాధి షట్క సంపత్తి ముక్షట్కం ఈ నాలుగు సాధన చతుష్టయ సంపత్తులని ఎవరైతే చక్కగా పీలించి సంపాదిస్తారో నిరంతరాయము నిలబెట్టుకుంటారు వాళ్ళు మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కార జానాన్ని పొందగలుగుతారు ఇతరులకు శత్యము కారు కేవలము ఆత్మానుభూతి మాత్రమే నా జీవిత లక్ష్యము అనుకున్నటువంటి వాడు ఎవరైతే వాడు మాత్రమే ఈ బుద్ధి గుహ ఎందున్నటువంటి హృదయాకాశమునందున్నటువంటి ఆత్మను పొందగలుగుతున్నాడు దీనికి ఏమని చెప్పారు మనకి నిన్న దాని యొక్క శబ్ద స్ఫురణ కలగగానే నీకు దర్శనం కలగాలి అటువంటి సూక్ష్మ బుద్ధిని నువ్వు కలిగిన వాడవై ఉండాలి ఆత్మ సాక్షి ముఖ్యమైనటువంటి ఆత్మకు ఉన్నటువంటి ప్రధాన లక్షణం ఆత్మ సాక్షి అది కర్మనంటారు కర్మకు సాక్షి దానికి కర్తృత్వాభిమానం లేదు భక్తులతో అభిమానం లేదు దానికి ఏ రకమైనటువంటి పరిమితులు లేవు సర్వవ్యాపకమైనటువంటిది ఇహ పరములందు సుఖ ఆసక్తి లేదు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశ ఏమిటంటే జీవుడిని నిరంతరాయముగా వెంబడించేటటువంటిది సుఖ అపేక్ష ఆ సుఖ అపేక్ష చేతనే ఆ సుఖ ఆసక్తి చేతనే మానవులందరూ కూడా జీవులుగా వ్యవహరిస్తున్నారు ఈ జీవ భావము సుఖ అపేక్ష రెండు ఒకటి सुख आपेक्षण प्रयत् सर्व कर्म फल तागम चेयली प्रयत्म कर्म जीवी प्रयत् इंद्रिजया संपादी साधना चुष्ट संपत्ति संपादी प्रयत् आंतरिक यज्ञा चयी प्रयत् ఆంతరికంగా చతుర్విధ శుశ్రూషలు చేయాలి ప్రయత్నించి తన మనోబుద్ధులను తానే అధిగమించాలి ప్రయత్నించి తనలో ఉన్నటువంటి త్రిగుణ మాలిన్య ప్రభావము ఎలా ఉన్నదనేది గ్రహించి దానిని అధిగమించాలి ప్రయత్నించి తన ఎందున్నటువంటి సంగత్వ దోషము ఏ విషయములందు ఏ ఏ గుణముల గ్రహించి సంగత్వ దోషాన్ని పోగొట్టుకోవాలి ఇవన్నీ సాధన సాధ్యములు అనమాట సాధన అంటే అర్థం ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఏమనుకుంటారంటే ఏదో కళ్ళు మూసుకొని కూర్చోవడము లేకపోతే ప్రాణాయామం చేయడము లేకపోతే యోగాసనాలు వేయటము లేకపోతే ధ్యానం చేయడము లేకపోతే షోడశోపచార పూజలు చేయటము లేదంటే తీరస स्त्रो पाठा चलव इला वीटे साधन करना अवी बहिंग साधन बाह्य साधन अन्ना काबी अट्ठी बाह्य साधनल तो आत्मसा ज्ञाना पाप प्रति आंतरिक पणा साधे अट्ठे आंतरिक पणा पर्वात मे अभी वील म्यूट विधायक धारक रेक्तुन ब्रह्म विधायक धारक रहा ది బ్రహ్మ క్షత్రములనబడు ఈ రెండు శక్తులను ఆత్మకు అన్నమగుతున్నది మరియు మృత్యువు అన్నములో నందుకొను కూరగాయాగుతున్నది అట్టి వాణిని ఎవడు తెలుసుకొనగలడు సాధన సంపద వారే దాని లేరు ఎక్కడ ఆపాలి అక్కడ ఆపాలి పొలులు దేనిగాలు సరిగ్గా చదవాలి శ్వాస భ్రూ మధ్యం నుంచి సహస్రారానికి నడిచేటట్లుగా చదువుకోవాలి అక్క ఇక్కడేం చెప్తున్నారు ఈ ప్రపంచంలో రెండు శక్తులు ఉన్నాయి బ్రాహ్మము క్షేత్రము ఇది చాలా ముఖ్యమైనటువంటి భుజబలంతా శారీరక బలంతో ప్రధానంగా ఉండేటటువంటి రాజస లక్షణంతో ఉండేటటువంటి క్షాత్మశక్తి బౌద్ధిక శక్తితో ప్రధానంగా ఉండేటటువంటి బ్రాహ్మీ శక్తి ఈ రెండు శక్తులు కూడా ఈ ఆత్మకు అన్నం అంటే ఈ రెండు శక్తులు ఈ రెండు శక్తులని ఆత్మ భుజించి వేస్తుంది అంటే అర్థం అది ्राह्म क्षात्रदम ब्राह्म क्षात्र परशुरावतार शक्त अवतारूडनी क्षात्र मिलन अवतारतीमे उम्मीद रुं शक्त ले विधायक धारक विधायक अटे చేయాలి ఏది చేయకర్లేదు అనే విజ్ఞతను బోధించేటటువంటి బ్రహ్మీ శక్తి బుద్ధి బలంతో కూడుకున్నటువంటిది ప్రజ్ఞాబలంతో కూడుకున్నటువంటిది స్థిత ప్రజ్ఞత్వాన్ని అందించేటటువంటిది ఏది ఇది ఉందో దానిని విధాయకము అంట అంటే ధర్మ మార్గమును ఆచరించి మోక్ష మార్గమును అధివశించుట ఇది విధాయక మార్గం యొక్క లక్షణం రెండోది ధారకం బలంతో వ్యవహార బలంతో అర్థకామ బలంతో పురుషార్థములను ధర్మ విహిత రీతిన అర్థకామములను ప్రధానంగా ఆచరించటం రాజ్య బలాన్ని శారీరక బలాన్ని ఆ బలాన్ని ఆ కర్తృత్వాభిమానంతో చేసినప్పుడు అది క్షాత్రతేజం అవుతుంది మరి రెండు తేజస్సులు మానవ ఇప్పుడు కూడా ब्रह्म तेजम क्षात्र तेजम नी के व्यवहारिक रीत्या समस्या वो नील क्षात्र तेज उपराट पट में उपि पोराड़ता अन्यास्व आ समयो नीलों क्षात्र नी तेज पी क्षात्र तेजों आत्मवस्तुन अ दाने उदा विषयान సమస్త భూమండలాధిపత్యాన్ని వహించినటువంటి చక్రవర్తిగా భూమండలాన్ని పరిపాలించినప్పటికీ బ్రహ్మర్షిత్వాన్ని పొందటానికి సమస్తాన్ని త్యాగం చేయవలసి వచ్చింది కారణం ఏమిటంటే తాను చక్రవర్తిని అభిమానం చేత తాను దివ్యాస్త్రాల సంపన్నుడై ఉండటం చేత తాను సకల శాస్త్ర పారంగతుడనే అభిమానాన్ని పొంది ఉండటం చేత ఈ రకంగా ేజం బ్రాహ్మం అనేటటువంటి తేజము ఈ క్షాస్త్రం అనేటటువంటి తేజము రెండూ కూడా మృత్యు కాలంలో క్షమించిపోతున్నాయి నశించిపోతున్నాయి అప్పుడు ఇవి రెండు పనికి రావడం కారణం ఈ రెండు కూడా ఆత్మతేజస్సు యొక్క స్వయం ప్రకాశ జ్ఞానమైనటువంటి ఆత్మ తేజస్సు ప్రతిబింబ జ్ఞానములే గాని స్వయం విధాయకములు కావు స్వయంగా ప్రకాశించగలిగేటటువంటి శక్తివంతములు కావు తనలో ఉన్నటువంటి బుద్ధి తనలో ఉన్నటువంటి దేహ తనలో ఉన్నటువంటి ఇంద్రియ తనలో ఉన్నటువంటి సాత్విక శక్తులను తనలో ఉన్నటువంటి రాజసిక శక్తులను ఏ ఆత్మయందు జరుగుచున్నవో అట్టి ఆత్మ కూపస్థ మాండూకంపము ఇతర ప్రపంచమును ఎరుగనట్లు ప్రాకృత బుద్ధి అజ్ఞానులు ఆత్మను ఎరుగజాలరు సాధన సంపత్తి కల బ్రహ్మ జ్ఞానులే ఆత్మను పొందగలరు చెప్తున్నారు ఈ ఉపమానాల్లో ఏం చెప్తున్నారు అంటే బావిలో కప్ప ఇది అందరికీ తెలిసిందే బావిలో ఒక అప్పగారు ఉన్నారట సముద్రం అంటే ఇంకే ఎందుకని అది ఎప్పుడు కూడా కప్ప ఆ బావి నుంచి బయటికి రాలేదు కాబట్టి అది ఎప్పుడు చెరువులు నదులు సముద్రం వంటి అపారమైనటువంటి నీటి వనరులని అనుభూతం చెందలేదు కాబట్టి ఆ బావినే సముద్రంగా భావిస్తూ ఉన్నది అంటే సముద్రమే తెలిసిన వాళ్లకు మాత్రమే అది బావి కానీ ఆ కప్పగారికి మాత్రం అది సముద్రమే ఎందుకంటే దానికి బాహ్య పరిజ్ఞానం లేదు కాబట్టి దాటినటువంటి అధిగమించినటువంటి శక్తి లేదు కాబట్టి అందువల్ల సృష్టి స్థితిలో ఏములనేటటువంటి మూడు కూడా ఆత్మ లోపల జరుగుతున్నాయి ఆత్మయందు అనుభూతం అవుతుంది ఆత్మయందు వ్యవహారంగా వ్యక్తమవుతున్నాయి आत्म सृष्टि स्थित लयबल का आवतल उ मैं आवतल उत्माभूति पे मरी सृष्टि स्थित लयब दाटाली कदा अला दाटक अभी पदा अट्ला पंदाली अंत तक प्रार्थना चतुष्ट संपत्ति कहेगा प्राकृत बुद्धि अंत अज्ञावृत परम बुद्धि कलू स्थित लयगा भावस्तू उ अन सृष्टि प्रकृति धर्म का प्रकृति लागूंग प्रकृति अंशीभूत अन्कृति बड़ो अन्कृति लयमो ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని ఆత్మగా భావిస్తారు ఈ త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతి కంటే అతీతమైనటువంటిది త్రిగుణాత్మక ప్రకృతికి సాక్షి అయినటువంటిది అయినటువంటి ఆత్మను తెలియజాలరు ఈ ప్రకృతినే దైవంగా ఈ ప్రకృతినే దివ్యత్వంగా ఈ ప్రకృతినే ఆత్మతత్వంగా ప్రకృతే సర్వాధారంగా భావించి పరమాత్మను తెలియజాలరు ఈ సత్యాన్ని మనం గుర్తించాలి కాబట్టి ఆత్మానుభూతిని పొందాలన్నా బ్రహ్మనిష్టను పొందాలన్న పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందాలన్న ప్రతి ఒక్కరూ తప్పక త్రిగుణాత్మకమైనటువంటి ప్రకృతిని అధిగమించవలసినటువంటి అవసరం ఉన్నది ఈ సత్యాన్ని పునః పునః పునః మనలో బలంగా నాటుకోవడానికి చెప్తూ ఉన్నారు ద్వితీయ సమాప్తం ఆ తృతీయ వల్లి తృతీయవల్లి ప్రారంభం యమధర్మరాజు జీవాత్మ పరమాత్మల గురించి పరమాత్మను పొందు విధానం నచికేతునకు స్పష్టముగా వివరించుచున్నాడు నచికేత స్వయం కృతమగు కర్మఫలం అనుభవించు నిమిత్తము జీవాత్మ పరమాత్మలు ఈరములో శ్రేష్టమైనటువంటి బ్రహ్మకు స్థానముగానున్నటువంటి ఉత్తి గుహయందు ప్రవేశించుచున్నారు ఈ విధముగా ప్రవేశించిన వీరిద్దరూ నీడ ఎండల వలె పరస్పర విరుద్ధ లక్షణములు కలవాడుగా చెన్నారు అంతేకాక పంచాగ్నులను ఈ విధముగానే చెప్పుచున్నారు కర్మఫలము అనుభవించ నిమిత్తము జీవాత్మ పరమాత్మలు ఈ శరీరములో శ్రేష్టమైనటువంటి బ్రహ్మకు స్థానముగానున్నటువంటి బుద్ధి గుహ ఎందు ప్రవేశించుతున్నారు ఇది చాలా ముఖ్యమైనటువంటిది మానవోపాధి ఎలా వచ్చింది అనే ప్రశ్నకు సమాధానంగా చెప్తున్నారనమాట అన్ని జీవుల యొక్క హృదయస్థానములో పరమాత్మ అనుస్వరూపుడే ప్రకాశించుతున్నప్పటికీ తెలుసుకోగలిగే శక్తి మానవుడికి ఒక్కడికే ఉన్నది కారణం ఆ బుద్ధి వికాసం ఒక మానవుడికే ఉంది కాబట్టి ఒకే స్థానంలో జీవభావము పరమాత్మభావము రెండు ఒక స్థానంలోనే ఉన్నాయి అది హృదయ స్థానం అది వ్యవహార గతమైనటువంటి శరీరేంద్రియ సంఘాతం వైపు జగత్ వైపు తిరిగి ఉన్నప్పుడు సుఖ ఆపేక్షతో జీవాత్మగా నీడ వరే ఉన్నది అది స్వయం ప్రకాశకం కాదు అదే స్థానములో మరొక వైపు అంటే అంతర్ముఖం వైపు పరమాత్మగా స్వయం ప్రకాశంగా ఉన్నది ఈ రెండు ఎట్లా అంటే ఒక ఉపమానం చెప్పారనమాట సూర్యుడి ముందు మనం నడుస్తూ ఉన్నాం అనుకోండి మనం నీడ పడుతూ ఇప్పుడు నీడ ప్రకాశించడం వల్ల పడుతుందా సూర్యప్రకాశం వలన నీడ ఏర్పడి అంటే నీ సర్వేంద్రియ సంఘాతము విషయ సంఘాతము సూర్యోదయంతో ప్రారంభం అనేది సంస్కారయుతమైనటువంటి వాటిలో భాగము నిజానికి నువ్వు పొందగలిగితే నీ ఆత్మస్వరూపాన్ని నీ హృదయ స్థానంలోని నీ హృదయ ఆకాశంలోనే నీ బుద్ధి గుహలోనే నీ అంతర్ముఖంలోనే నీవు పొందగలుగుతావు అలా పొందగలిగిన వాడు అలాగే త్రినాచికేతాగ్ని నచికేతాగ్ని రోజు సా రోజుకు మూడు సార్లు చేయనమనిచ్చేటటువంటి వారు ఎటువంటి స్థితిని ఆశ్రయిస్తున్నారో ఎటువంటి లక్ష్యాన్ని అనుభవిస్తున్నారో ఎటువంటి లక్ష్య స్థితిలో ప్రవేశిస్తున్నారో వాళ్ళు కూడా ఆ కర్మ ఉపాసనకి లక్ష్యమైనటువంటి ఏ ఆత్మానుభూతి అయితే నుభూతిని ఆ పరమాత్మతత్వమునే ఆ పరబ్రహ్మ నిర్ణయమునే నొక్కి వక్కాడిస్తున్నారు స్థిరముగా చెప్తున్నారు కాబట్టి మానవులందరూ ఒకవేళ వేదాధ్యయన పరులైతేనేమో అలా అగ్ని సంచయనము ద్వారా వాళ్ళు ఆత్మతత్వంలోకి ప్రవేశిస్తారు ఆ వేదాధ్యయన పరులు కాని వారు తమ బుద్ధి గుహ ఎందున్న హృదయస్థానమునందు ప్రకాశకమైన నేను ని పొందే ప్రయత్నం చేయాలి అంతేగాని నేనవలే ఉన్నటువంటి జీవాత్మని ఆశ్రయిస్తరాదు అని చెప్తున్నారు జీవాత్మ పరమాత్మూ కర్మ ఫలం అనుభవించుటకు శరీరములో ప్రవేశించినటులా చెప్పబడినది జీవాత్మ మాత్రమే కర్మ ఫలమును అనుభవించును శరీరే అని భగవద్గీతలో కూడా చెప్పినటులా పరమాత్మ కర్మలను వనర్చుటలేదు వారి ఫలము అనుభవి చుటలేదు అయినప్పటికీత్రిన్యాయమున వారిద్దరూ అనుభవించుచున్నట్టులా చెప్పబడినది ఇక్కడ మనకు అందరికీ రావాల్సిన సందేహం గురించి వ్యక్తీకరిస్తున్నారు అర్థం ఏమిటంటే ఏమండి పరమాత్మ సమస్త జీవులు అందరి హృదయాంతరాళములలో ఆడన్నప్పుడు అదే స్థానంలో జీవాత్మ కూడా ఉన్నాడన్నప్పుడు अनुभव जीवात्म की परमात्म की कदा अनेेहमु का परमात्म समिष्टिस्वरूप जीवात्म व्यिस्वरूप अटे शरीर अनेमित की मे चूडी अभवेट परमित्व शक्ति कल जीवात्म సర్వవ్యాపకమైనటువంటి సృష్టి అందంతటా వ్యాపించి ఉండి ఏకకాలములో సాక్షిగా ఉన్నటువంటి వాడు పరమాత్మ పరమాత్మ స్థితి ఎందు ఏకకాలములో సర్వసాక్షిత్వము ఉన్నది సర్వకర్తృత్వము ఉన్నది సర్వభోక్తృత్వము అన్నది కూడా ఉన్నారు కాబట్టి పరమాత్మ కర్మఫలాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పదాలము కానీ జీవాత్మ సంచిత కర్మములనేటటువంటి త్రివిధ కర్మల చేత కర్మచక్రములో తిరుగుతూ ఉంటాడు వారి యొక్క సృష్టి స్థితి లయములు శరీరం యొక్క శరీరాన్ని పొందడం అనేది ఈ కర్మఫలానుసారము కర్మచక్రాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాడు కానీ పరమాత్మ సంకల్ప సృష్టిగా సర్వ సృష్టిని సృజించగలిగే సామర్థ్యము కలిగిన చేత సర్వకర్త కర్మ ఫలము లేదు దీనినే భగద్గీతలో నా కరోతి నా లిప్యతే శరీరములో ఉన్నప్పటికీ శరీర అస్తోపి శరీర స్థోపి శరీరమునందు ఉన్నప్పటికీ ఆత్మ నా కరోతి నా లిప్యతే పని చేయదు ఉన్నటువంటి సత్య ఏదైతే యథార్థ అది ఏమీ చేయుటలేదు లేదు అదేమిటండి ఇప్పుడు మీరు మాట్లాడుతున్నట్టు కనబడుతున్నారు కదా అంటే నా యథార్థ నేను మాట్లాడటం లేదు నా చైతన్య నేను మాట్లాడటం లేదు నా ఆత్మ నేను లేదు కాబట్టి వ్యావహారిక వేరుగా ఉన్నది యథార్థ వేరుగా ఉన్నది వ్యావహారిక నేనుకే జీవాత్మ అని చెంచకుండా స్థిరముగా ఉన్నదో పరిణామము లేక ఉన్నదో దానికి ఆత్మైన పేరు ఈ రెండింటి యొక్క యథార్థ స్వరూప స్వభావ స్థితులను మనిషి సాధన పూర్వకంగా అర్థం చేసుకోవాలి నీ లోపలికి నిన్ను నువ్వు అన్వేషించుకుంటూ పోవడం ద్వారా నిన్ను తెలుసుకోవడం ద్వారా తనను తాను గుర్తిరగడం ద్వారా సెల్ఫ్ రియలైజేషన్ ద్వారా ఆత్మానుభూతి ద్వారా కదలని దాగలి మీద అనేక పనిముట్లు తయారైనట్లుగా తయారవుతుంది ప్రపంచం ఇది పుటస్థమైంటే ఒక కమరి వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉందట అక్కడ ఒక పెద్ద దాగలి ఉంటుంది దాగలి ఆధారంగా పెట్టినటువంటి ఒక ఎనప ముద్ద దాని మీద అనేక వస్తువులు తయారవుతూ ఉంటాయి కానీ దాగలిలో ఏ మార్పు ఉండదు దాగలిలో ఏ పరిణామము ఉండదు లో ఏ రకమైనటువంటి సంపర్కము ఉన్నది అదేప్పుడు విలక్షణమే కూటస్థుడు సర్వ సృష్టి ఎందు అనేక పరిణామములు జరుగుతున్నట్లు కనపడినప్పటికీ సర్వ వ్యాపకుడై సర్వ విలక్షణుడై సర్వసాక్షి అయి ఉన్నందు వలన దాని పొందటలేదు అంటే కూటస్థ జ్ఞాత పిండాండమునందు కోటస్థ స్వరూపమైనటువంటి జ్ఞాత రెండామునందు అనే లక్షణములతో సర్వ విలక్షణముగా సర్వసాక్షిగా ఉన్నటు నందు వలన నేను అనున్నది ఎట్టి పరిణామమును పొందుట లేదు ఎట్టి కర్మలను చేయడం లేదు కానీ ఈ జ్ఞాత ఆ కోటస్థుడు రెండాన్న సాక్షి అయినటువంటి జ్ఞాత బ్రహ్మాండ సాక్షి అయినటువంటి కోటస్థుడు ఇరువురు లక్షణ రీత్యా సమములు సములు కాబట్టి అలా గుర్తెరిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు బ్రహ్మ జ్ఞానులు వాళ్ళు బ్రహ్మనిష్ఠులు వాళ్ళు బ్రహ్మానుసంధాన పరులు వాళ్ళు బ్రహ్మవీరులు వాళ్ళు ఆ రకముగా సమస్తమైనటువంటి సృష్టిని కూడా తాను బ్రహ్మమే అనే రీతిగా చూసేటటువంటి వారు ఈ రకముగా ఉదాంపుగా వెళ్ళుచున్నారు అందులో కొందరు గొడుగులు వేసుకొన్న వారును కొందరు వేసుకొనని వారునూ ఉన్నారు అయినప్పటికీ గొడుగులు లేని వారును కూడా కలిపి గొడుగుల ఊరేగింపు వెళ్ళుచున్నది అని చెప్పుచున్నాము అటులనే కర్మ ఫలమును అనుభవించునది జీవాత్మయే అయినప్పటికీ సర్వవ్యాపకుడైన పరమాత్మ అంతటా నిండి ఉన్నప్పటికీ పరమాత్మను పొందుటకు శ్రేష్టమైన స్థానము ఈ శరీరములోని హృదయాడు బుద్ధి గుహి చెప్పబడినది అంటే క్షత్రిన్యాన్ని అపమానంగా అంటే అర్థం ఏమిటి మనం రెండు రోజులప్పుడు చూస్తున్నాం అక్కడ ఒక ఊరేగింపు వెళుతుండ ఊరేగింపు వెళుతుందంటే గుడుగులు ఊరేగింపు వెళుతున్నాడు అంటే అనేక ప్రజలు ఊరేగింపుగా రెండు రోజులు వాళ్ళు కొంతమంది ఎక్కువ భాగం మంది ఆ పొడుగులను వేసుకుని పెడుతున్నారు కొంతమంది గొడుగులు వేసుకోకుండా కూడా పెడుతున్నారు కానీ ఎక్కువ భాగం మంది గొడుగులు వేసుకుంటూ వెళ్తూ కనపడటం వలన కనపడినటువంటిదే సత్యముగా భావించి అర్థ ప్రమాణమును స్వీకరించి మిగిలిన పొడుగులు వేసుకోని వాళ్ళని ప్రధానంగా స్వీకరించక గొడుగుల ఊరేగింపు జరుగుతున్నది స్టేట్మెంట్ ఇచ్చాడు त्म परमात्मे स्थानी प्रधान तोब शात मीवल कर्मफल आश्रय का स्वीक कर्मचक्रो परभ्रमित कर्मफल संघि उत सुखभ उत आख पिपात उड़टेत जीव आत्म कर्मफलने चक्रो तिदी అట్లా పెడుతూ ఉన్నప్పటికీ వాళ్ళందరినీ జీవులనట్టే అదే స్థానంలోనున్నటువంటి పరమాత్మ యొక్క ప్రాసంగిగా మనం విస్మరించినట్లుంది కాబట్టి కానీ ఇది సరైన విధానం కాదు యథార్థమునకు జీవులే ప్రధానము అని అనుకోవడం తప్పు కదా సర్వసాక్షి అయినటువంటి పరమాత్మను ప్రధానంగా స్వీకరించినట్లయితే వాళ్ళు ఆ బుద్ధి గుహయలు అట్టి పరమాత్మనే పొందగలుగుతున్నారు బుద్ధిగుహనే హృదయస్థానంలో ఉన్నటువంటి జీవుడు తాను లేని వాడనని గ్రహించి తాను ప్రతిబింబమని గ్రహించి తాను నీడ వంటి గ్రహించి తన స్వరూప జ్ఞానమైనటువంటి పరమాత్మ స్థానం వైపుకు తిరిగి చూసినట్లయితే తనను తానే పొందుతున్నాడు తనను తానే గుర్తించుతున్నాడు తనను తానే అనుభూతమర్చుకొనుతున్నాడు టువంటి ఆంతరిక సాధనని అంతర్ముఖ ప్రయాణాన్ని మానవులందరూ తప్పక పూర్తి చేయాలి ఈ బుద్ధి గుహ అనేటటువంటి హృదయాకాశ స్థానం తప్పక పొందాలి గుర్తించాలి ఆ గుర్తించడం పేరే నిర్వాణ సుఖం నిర్వాణం అనేది ఇది మానవుడు తన బుద్ధి ఎందు ఎక్కడ అయితే ప్రాణ మనోబుద్ధుల వ్యవహారముల లు లుప్తమైపోతున్నాయో మేల్కొని ఉం ఉంటున్నాడు అటువంటి స్థితిని అనుభూతమార్చుకుంటే దానికి నిర్వాహమని పేరు ఈ నిర్వాహణ స్థితి పొందినటువంటి వారికి మాత్రమే ఈ ఆత్మ సాక్షాత్కార జానం సాధ్యమవుతుంది చదవండి ఏ అగ్ని యజ్ఞముయోరు వారికి సేతువుగా ఉన్నదో అట్టి నచికేత అగ్ని తెలుసుకొనుటకు సమర్జులమైది భయరహితమైన సంసార సముద్రము యొక్క అవతల్లి ఒడ్డున్న చేరగోరు బ్రహ్మవేత్తలకు ఆశ్రయభూతమైన అక్షరమైన సూక్ష్మమైన ఏ పరబ్రహ్మ కలదో ఆ పరబ్రహ్మను కూడా తెలుసుకొనగలిగిది ఇప్పటి వరకు చెప్పినటువంటి వాటిని ఈ నాలుగు వాక్యాలలో సమీక్షిస్తున్నారు అనమాట నచికేతాగ్ని చయనం ఎలా చేయాలి అనేటటువంటి నచికేతాగ్ని సంచయన విద్యని ప్రసాదించాడు ఆ సంచయన విద్య ద్వారా అది తెలుసుకొనుటకు ఆ సంచయనం చే ఆ చయనం అనర్చుటకు సమర్థుడిగా ఈ నచికేతుణ్ణి తయారు చేశారు ఇంకేం చేశారు భయరహితమైనటువంటి సంసార సముద్రం యొక్క అవతలి ఒడ్డున చేరవోరు బ్రహ్మవేత్తలకు ఆశ్రయభూతమైన ఇది చాలా ముఖ్యం మన యువతల ఒడ్డు మీద జీవాత్మలు అవతల ఒడ్డు మీద వెళితే ఈ సత్యాన్ని గ్రహించాలి కాబట్టి అందుకే దీనికి తరణము అని పేరు తరించుటా కాబట్టి సాంఖ్య తారక అమ్మనస్క పద్ధతిగా ఈ తరణాన్ని ఎవరైతే పూర్తి చేసి బ్రహ్మ వివాహమిదం జగత్సం చిన్మాత్ర విస్తారితం సర్వం చైతద విద్యయా త్రిగుణయా నూనమ్మయా కల్పితం అనేటటువంటి బ్రహ్మవేత్త యొక్క వాక్యాన్ని ఆశ్రయంగా స్వీకరించి అక్షరమైన నశించనటువంటి సూక్ష్మమైన అసలు సూక్ష్మం అంటే బ్రహ్మమే సూక్ష్మము వీళ్ళు ఏది సూక్ష్మముగా చెప్పడానికి వీళ్ళు కానటువంటిది అట్టి బ్రాహ్మీభూత స్థితిని బ్రహ్మానుమ బ్రహ్మానుభవమును బ్రహ్మానందానుభూతిని ఎవరైతే పొందగలుగుతున్నారో వాళ్ళు మాత్రమే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందగలుగుతున్నారు అక్షర స్వరూపాన్ని ఎరగకుండా పురుషోత్తమ స్థితిని తెలుసుకోవడం సాధ్యమయ్యేది కాదు అట్టి పురుషోత్తమ ప్రాప్తి పరబ్రహ్మ అట్లా తెలుసుకోగలిగిన వాళ్ళు మాత్రమే ఎవరైనా తన గమ్యస్థానమును చేరుటకు రథము మొదలకు వాహనములను ఉపయోగించుచున్నారో అటులనే పరమాత్మను పొందగోరు వారు శరీర రూపరథమును ఎట్లు ఉపయోగించుకొనవలనో యమధర్మరాజు నచికేతునకు చెప్పుచున్నాడు మరియు జీవాత్మ శరీర రూపరథమును మోక్షము వైపునకు సంసారము వైపునకు కూడా నడుపగలదు మోక్ష మార్గము వైపు ఎట్లు నడుపవలెనో చెప్పబడుచున్నది ఇది భగవద్గీతలో కూడా చెప్పబడినది అనమాట ఆత్మానం రచినం విధి శరీరం రథమే వద ఈ శరీరం రథము ఆత్మయే రచికుడు అంటే అర్థం ఏమిటంటే ఒక కారు మీరు నడుస్తున్నారు అనుకోండి కారు మీరయ్యే అవకాశం లేదు కదా కాబట్టి ఎవరైతే తన గమ్య స్థానం చేరడానికి రథాన్ని ఉపయోగించుకున్నాడు కార్ను ఉపయోగించుకున్నాడు వాహనాన్ని ఉపయోగించుకున్నాడు అంతేగాని వాహనము తానవ్వటం లేదు కదా నీవు కూడా ఈ శరీరం అనేటటువంటి రథమును ఆత్మానుభూతి కొరకై వినియోగించు కొనుచున్నావు అంతేగాని శరీరేంద్రియ సుఖ సంఘాతము కొరకు సమూహము కొరకు భోక్తృత్వ భావము కొరకు కేవల సుఖ నీ జీవితము నడుపు రాదు కాబట్టి జీవుడికి రెండు ముఖాలు ఉన్నాయి ఒక ముఖం జగత్తు వైపు ఇంద్రియ సుఖముల వైపు నడిచేటటువంటి పద్ధతి ముఖం ఏమో మోక్షము వైపు నడిచేటటువంటి అవకాశం ఉంది కాబట్టి సంసార భ్రాంతితో సుఖ పిపాసతో జగత్తు వైపు నడిచేటటువంటి జీవుడు తనను తాను ఉద్ధరించుకొని ఈ శరీరమే రథము రథమును అధిష్ఠించిన ప్రయాణీకుడు జీవుడు నిశ్చయాత్మకమైన బుద్ధి సారధి సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు పగ్గములు శ్రోత్రా శ్రోత్రాదింద్రియములు గుర్రములు శబ్దాది విషయములు మార్గములుగా ఉన్నవి శరీర ఇంద్రియ మనస్సులతో కూడిన జీవాత్మను భోక్తయని లేక సంసారి అని జ్ఞానులు చెప్పుచున్నారు కేవల ఆత్మకు భోక్తృత్వములేనప్పటికీ బుద్ధి అను ఉపాధితో కూడిన ఆత్మకే అంటే జీవాత్మకే భోక్తృత్వము చెప్పబడినది బుద్ధి అను ఉపాధి లేనప్పుడు ఈ ఆత్మకు భోక్తృత్వము లేదు ఒకవేళ జీవునకు భోక్తృత్వమే స్వాభావికమైన ఎడల మోక్ష ప్రాప్తియే లేక పోవును రథ సంబంధమైన గుర్రములు ఏ విధముగా భూమిపైన నడుచుచున్నవోరూప స్పర్శాదు భూమిపై నడుచుచున్నవి రథము పోవుట గమ్య స్థానముగా ఒక గ్రామము పట్టణము ఉన్నట్లుగా శరీర రూప రథములకు మ్యస్థానము ఇంద్రియాది రహిత శుద్ధాత్మయంపులను స్వాధీనములో ఉంచుకొన్న రధికుడుమును గమ్యస్థానము చేర్చగలిగినట్లు బుద్ధి రూప స్థారథి వైరాగ్య రూపక వచనమును ధరించి మనోరూపమైన పగ్గముల పరమాత్మను చేర్చున్నాడు చాలా ముఖ్యమైనటువంటి ఉపమానం అండి చాలా చోట్ల చాలా ఉపనిషత్తులలో చాలా అంశాలలో చాలా చోట్ల ఈ ఉపమానాన్ని వాడుతూ ఉంటారు రథం అంటే మీ అందరికి తెలిసిందే రథానికి చక్రాలు గుర్రాలు బగ్గాలు సారథి రథికుడు ఉంటాడు వీళ్ళందరూ కూడా ఆ రథం వాహనంగా చేసుకుని ప్రయాణం చేస్తారు ఆ ప్రయాణం ఒక గమ్యం వైపు ఒక గ్రామమో ఒక పట్టణమో ఒక లక్ష్యమో ఉంటుంది ఆ రకంగా మానవుడు శరీరం అనేటటువంటి దానిని రథంగా చేసుకొని ప్రయాణం చేస్తున్నాడు ఇందులో మనకున్నటువంటి శరీర ప్రాణ మనోబుద్ధులు ఇంద్రియములు వీటి యొక్క సారూప్యతని మనకి ఒక రథాన్ని ఆధారంగా చేసుకుని ఉపమానంగా చేసుకుని చెప్తున్నాడు అందులో గుర్రములు ఏమిటి అంటే మా ఇంద్రియములే మనస్సు అనేది పదము ఆ నడిపేటటువంటి సారథి బుద్ధి ఆ కుడు ఎవరు అంటే జీవాత్మ ఈ రకంగా ఈ రథాన్ని వినియోగించుకుంటున్నాడు అయితే ఈ రజికుడికి అయినటువంటి జీవాత్మకు సుఖభోగమే సత్యము అని చెప్పడం అసంబద్ధమైనటువంటి విధానము ఈ జీవాత్మ ఎన్ని శరీరములతో ప్రయాణం చేసినప్పటికీ కట్టగడపటికైన మోక్షము ద్వారా ఆత్మానుభూతిని బ్రహ్మానుభూతిని పరబ్రహ్మ నిర్ణయాన్ని అనేక కోట్ల జన్మల జన్మల తదుపరి అయినను ఈ రకమైనటువంటి లక్ష్యాన్ని చేరక తప్పదు సాధనతో నీవు ఈ జన్మలోనే ఆ పూర్తి చేయవచ్చు పూర్తి చేయించిన వాళ్ళనేమో సాధకులు అని అలా పూర్తి చేయించక జన్మల పరంపరలో అది ఎప్పటికో పూర్తవుతుంది కదా అని కోట్ల కోట్ల జన్మల తర్వాత అదే పూర్తవుతుందిలే అని ఉపేక్షించేటటువంటి జీవుని వలే భోక్తృత్వ భావంతో సుఖ పిపాసతో జీవించేటటువంటి జనులు అసలు బుద్ధి యొక్క ప్రభావమే లేనటువంటి ఇతర జీవులు అమీవానించి మనిషి వరకు ఉన్నటువంటి జీవులు ఏవైతే ఉన్నాయో వాటికి బుద్ధి యొక్క ప్రభావమే లేనందువలన వాటి వాటి శారీరక పరిమితుల మేరకు అవి జీవిస్తూ ఉన్నాయి వాటికి అసలు వివేచనాశక్తే లేదు కాబట్టి వాటికి మోక్షం అనేటటువంటి లేదు అవి వాటి వాటి శరీర పరిమితుల మేరకు ఆహార నిద్రాభయమైదనముల చేత ప్రవర్తిస్తూ ఆయా శరీర త్యాగానంతరము ఉత్తర శరీరం ఏదైతే ఆ శరీరానుసారం జీవిస్తూ ఉంటాయి ఒక మానవులు మాత్రమే బుద్ధి గుహయందు హృదయాకాశమునందు వివేష్టించబడి ఉన్నటువంటి సుప్రతిష్ఠితమైనటువంటి ఆత్మానుభూతిని తన వివేచనాశక్తితో వివేకంతో గ్రహించగలిగేటటువంటి సమర్థత కలిగి ఉన్నారు ఈ శరీరం అనే రథమును ఈ దశేంద్రియములనే గుర్రములను మానవులు మనస్సు అనేటటువంటి కళ్ళ్యమును తన స్వాధీనములో ఉంచుకుని మనోనిగ్రహోపాయము సాధనలందు మనోజయము ముఖ్యము ఏ సాధన అయినా ఆ సాధన వల్ల అంటే మనోజయం ముఖ్యమైనటువంటి సాధన ఏవండి ధ్యానం ముఖ్యమా యోగం ముఖ్యమా ఏవండి ప్రాణాయామం ముఖ్యమా యోగాసనాలు ముఖ్యమా చేయాలండి సరిగా కూర్చోవడం ముఖ్యమా శరీరం నిటారుగా పెట్టడం ముఖ్యమా కనులు మూసుకోవడం ముఖ్యమా శరీర జపం చేయడం ముఖ్యమా జపమాలతో జపం చేయడం ముఖ్యమా పైకి చదువుతూ జపం చేయడం ముఖ్యమా మానసిక జపం ముఖ్యమా ఇట్లా అనేక రకాల ప్రశ్నలు మానవుల సాధనాల గురించి ఎన్నో ప్రశ్నలు అన్ని ఇల్లీగల్ అన్నో ఎన్నో ఎన్నో సందేహాలు ఇవన్నీ కూడా ఒక్క ఒకే ఒక్క లక్ష్యం ఏర్పడతామంటాయి ఏంటంటే మనోజయం మనస్సును జయించడం అనేటటువంటి పనిని పెట్టుకున్నట్లయితే నువ్వు ఇవన్నీ అందులోనే వలగూడిపోతాయి ఇవి సందేహాలు ఏవి ఉండవు ఈ సందేహాలు అనేటినీ ఒకే ఒక ప్రశ్నతో పరిమారుతున్నారు ఏమిటి మనస్సు అనే కళ్యాణం ఉండాలి తద్వారా దశేంద్రియములు కర్మేంద్రియ జ్ఞానేంద్రియ ప్రాణేంద్రియ విషయేంద్రియ సంఘాతం అంతా అంతరింద్రియ సంఘాతం అంతా కూడా ఐదేజుల ఇరవై ఐదు బండాండంలోనున్న ఐదేజుల ఇరవై ఐదు జ్ఞాత స్వాధీనమై ఉండాలి జ్ఞాత యొక్క ప్రభావం చేతనే మిగిలిన ఇరవై నాలుగు పనిచేస్తున్నాయి కాబట్టి జ్ఞాతే సత్యస్వరూపుడు జ్ఞాతే నిత్యస్వరూపుడు యథార్థ నేను నేను తెలుసుకునేవాడను అన్యము లేదు అనేటటువంటి సరైనటువంటి నిర్ణయాన్ని పొందేటట్లుగా गम्यस्था मैं परमात्म कोटस्थ स्थिति रथा उपयोगुवाली अनेपष्ट रथम उपम का बी मन शरीर में इंद्राल प्राणा मनस्सनी बुद्धि उपमन गई रथ रथम शरीर रथम आत्मरजकड़ अने पद्धति स्थिर निर्णय पद्धति बोधिस्ट గుర్రపు కళ్ళెములను దృఢముగా చేతిలో నుంచుకొనజాలని సారథి రథమును సరిస్థానమును చేర్చాలడు రథమును మెట్ట పల్లములలో పోనిచ్చి కష్టముల పాలగును అటులనే మనస్సును స్వాధీనములో ఉంచుకొనని వాణి ఇంద్రియములు విషయముల ఎందు చిక్కుబడి సుఖ దుఃఖములను అనుభవించుచు జనన మరణ రూప సంసారమున మునిగి తేలుచుండును ఇంద్రియాతీతమైన బ్రహ్మను పొందచాలరు ఇది చాలా ముఖ్యమైనటువంటిది మనసు మనోజయం ఎందుకు ముఖ్యమో మరలా స్పష్టముగా చెప్తున్నారు అన్నమాట ఎవరికైతే మనసు స్వాధీనంలో ఉండదు వారి మనసు పరిపరి విధములుగా పోతూ ఉంటుంది కసేపు ఫలానావి చూద్దామని కసేపు ఫలానావి చెందామని కసేపు ఫలానావి విన్నామని కసేపు ఫలానా వాటిని మొట్టుకుంటానని ఫలానా వాటిని గాఘ్రాణిస్తానని ఈ రకంగా శబ్ద స్పర్శ రూప రసగంధాది విషయములు ఎందు ఇంద్రియములను కోణిస్తూ మెట్ట పల్లములలో రథం పోతూ ఉందనుకోండి ఎట్లా పైకి కిందకి లేచి పడుతూ ఉంటాడు రసికుడు ఏ రకంగా ఒత్తిడిలకు లోనవుతూ ఉంటాడు ఏ రకంగా ఎగిరెగిరి పడుతూ విషయార్థములను ప్రవేశించి సుఖ దుఃఖ అనుభవమును పొందేటప్పుడు ఈ మిట్ట పల్లాలలో రథం వెడుతున్నప్పుడు ఎట్టయితే ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాడు ఆ రకంగా మానవుడు ఎగిరి ఎగిరి పడుతూ ఉంటాడు కారణం ఏమిటంటే పద్ధములను స్వాధీనంలో ఉంచుకొనలేదు కాబట్టి రథం దానిష్టం వచ్చినట్టు పోతుంది కాబట్టి సరి మార్గంలో పోవడం లేదు కాబట్టి సరి అయిన దిశగా పోవడం లేదు కాబట్టి సరి ప్రతిభాపాఠవములతో రథమును నడపటం లేదు కాబట్టి కాబట్టి తద్వారా జనన మరణ రూప సంసారము నుండు చిక్కుకుంటున్నాడు ఆ రకంగా అసంతృప్తి సంతృప్తి అనేటటువంటి మూటలను ప్రతినిత్యము తయారు చేసుకుని నిరంతరాయముగా అవస్థాత్రయములో ఆ రకమైనటువంటి వాటిని అనుభవిస్తూ అవస్థాత్రయము గుణత్రయము శరీరత్రయము దేహత్రయము ఇటువంటి మూడు మూడుగా ఉన్నటువంటి అనేక త్రిపుటలందు చరిస్తు ఆ త్రిపులు సత్యం అనుకుని ఆ త్రిపుడులు ఎందున్న ఆ పొందుతూ ఆ పేద జీవాత్మ ప్రభావమున పూవుతూ జరణ సంసార రూపమున పరిభ్రమిస్తూ ఉన్నాడు ఇటువంటి వాడు సరిగా ఆ మనసు అనేటటువంటి కళ్ళమును చేతిలో ఉంచుకోనకపోవడం ఇలా అయ్యాడు సాధించి పరమాత్మ చేతిలో దృఢముగా నుంచుకొని సారథి గుర్రములను తన వశమునందు ఉంచుకొని రథమును సక్రమ మార్గమున నడిపి నడిపిఖముగా గమ్యస్థానము చేర్చునటులనే విజ్ఞానవంతుడు నిశ్చలమైన బుద్ధితో మనస్సును నిగ్రహించి ఇంద్రియములను విషయాదుల నుండి మరలించి జనన రహిత గమ్యస్థానమైన పరమాత్మ చేర్చును అతనికి పునర్జన్మ లేదు ఇది ఒక ఆశీర్వచన వాక్యం ఎవరైతే పరమాత్మ స్థితిని తెలుసుకున్నారో వారికి పునర్జన్మ లేదు అనేటటువంటి ఆశీర్వచన వాక్యాన్ని చెప్తున్నారు ఎవరైతే ఈ ఆత్మానుభూతిని ఎవరైతే బ్రహ్మనిష్టనో ఎవరైతే పరబ్రహ్మ నిర్ణయాన్ని పొందారో వాళ్ళకి పునర్జన్మ లేదు వాళ్ళు ఈ శరీర రీతిగా వినియోగించుకున్నటువంటి వారు వాళ్ళు పగ్గములలో తన చేతిలో దృఢముగా అనేటటువంటి దానిని తన చేతిలో స్వాధీనం అనర్చుకున్నవాడు ముర్రాలని ఇంద్రియాలను తన వశ అనర్చుకున్నటువంటి వాడు వాటిని వాటిష్టం వచ్చినట్టు పోనివ్వకుండా సరియైన మార్గంలో నిడిపేటటువంటి వాడు ఇంద్రియములను ఇంద్రియార్ధములను ప్రవేశింపనివ్వక విషయములందు సుఖములందు ఆశ పడనివ్వక ఆసక్తిని పొందివ్వక సంగత్వ దోషాన్ని పొందనివ్వక సంతృప్తి అసంతృప్తులకు పొంగక పొంగక సమత్వ బుద్ధితో భేద బుద్ధి లేకుండా సరి అయినటువంటి మార్గంలో ప్రయాణం చేసి విజ్ఞానవంతుడై నిశ్చలమైనటువంటి బుద్ధితో మనసును నిగ్రహించి ఇంద్రియాదులను విషయాదులను మరలించి తన స్వస్థానమైనటువంటి తన స్వరూప జ్ఞానాన్ని పొందుతున్నాడు అలా పొందినటువంటి వాడికి పునర్జన్మ లేదు అనేటటువంటి ఆశీర్వచన వాక్యంతో ఈనాటి ప్రసంగాన్ని విరవిస్తూ శ్రీ గురుభ్యో నమరి ం� etcetera asndota bir tad yeah అనుసంధానం చేసి చదువుతున్నారు కదా